అసలాకూ వరహుల్ వరకూ అల్లం వసలాతు వలం అలా రసూలిలా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల గురించి మనం వింటున్నాము ఇందులో మొదటి విషయం సర్వ సత్కార్యాలు నశింపచేసే దుష్కార్యం షిర్ఖ్ షిర్ఖ్ ఎంత ఘోరమైన పాపమంటే ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహు తహాలా ఎన్నటికీ అతన్ని క్షమించడు మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది మనిషి తప్పకుండా ప్రతీ రకమైన షీర్కు నుండి తోబా చేయాలి అల్లాహకు అత్యంత అసహ్యకరమైన పాపమంటే ఇదే అల్లా సురనిస ఐదు నంబర్ నలభై ఎనిమిదిలో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు నిశ్చయంగా అల్లాహుతాలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ంతమాత్రం క్షమించడు ఈ భాగస్వామ్యం షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం అదే ఆయతిలో ఉంది ఒక నష్టమైతే తెలుసుకున్నాము కదా అల్లా క్షమించడు అని రెండవది ఎవరైతే అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో అల్లాతో పాటు ఇతరులను షిరుకు చేస్తారో అతను ఒక మహాభయంకరమైన ఘోర పాపానికి పాల్పడిన వాడైపోతాడు అందుకని మనం షిరుకు నుండి చాలా దూరం ఉండాలి ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి అల్లాహుతాల షిర్క్ను ముమ్మాటికీ క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తోబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు తోబా చేసుకున్నారు షిర్క్ను వదులుకున్నారు తౌహీద్పై వచ్చేశారు ఏకైక అల్లాహ్ను నమ్ముకొని అతని ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చెయ్యడం లేదు వారు తోబా చేశారు వారి తోబాను అల్లాహ తప్పకుండా స్వీకరిస్తాడు ఇదే సూర్య నిసా ఆయన నూట పదహారులో అల్లాహోతాలా ఇలా హెచ్చరించాడు నిశ్చయంగా అల్లాహుతాల ఆయనతో పాటు షిరిక్ చేయడాన్ని ఎంతమాత్రం క్షమించడు మరియు అది తప్ప ఇతర పాపాలు చేసిన వారిలో తాను కోరిన వారిని క్షమిస్తాడు మరెవరైతే మరెవరైతే అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో అతను సన్మార్గం నుండి దూరమై మార్గ భ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు అందుకు ఇలా మార్గ భ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేదానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి తౌహీదును స్వీకరించాలి సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా చివరికి ప్రవక్తలైనా కానీ వారికంటే గొప్పవారు ఎవరుంటారండి వారి నుండి కూడా షిర్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే అల్లాహుతాల వారి సర్వపుణ్యాలను సత్కార్యాలను తుడిచిపెడతా అని హెచ్చరించాడు వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు ప్రవక్తలందరూ కూడా చనిపోయారు వారు షిర్క్ చేయలేదు కానీ ఈ హెచ్చరిక వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసల్ మనకు హెచ్చరిక సురి సుమర్ ఆయర అరవై ఐదు మీ వైపునకు మరియు మీ కంటే ముందు గతించిన ప్రవక్తల వైపునకు మేము ఇదే వహి చేశాము ఏమని నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృధా అయిపోతాయి మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు అల్లాహు అక్బర్ ఎందుకు మహాశివులారా సృష్టికర్త ఒకే ఒక్కడు మనందరిని సృష్టించినవాడు భూమి ఆకాశాన్ని సృష్టించినవాడు ఈ సృష్టి అంతటిని సృష్టించినవాడు ఒక్కడే మరి ఆయన ఒక్కని ముందే మన తల వంచుతే ఆయన ఒక్కని ముందే మనము నమాజు చేస్తే ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మురపెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఎంత న్యాయం ఉంటుంది మనము కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము రండి సోదరులారా చిరుకును వదులుకోండి మహాఘోరమైన పాపం అల్లా క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి పాటు ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు అందుగురించి ప్రతీ వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి షిర్క్ యొక్క దరి దాపులకు కూడా తాకకుండా ఉండాలి ఇక మహాశివులారా ఏ పాపాల వల్ల మన పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయో వాటిలో అవిశ్వాసం సత్య తిరస్కారం మరియు సత్యాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గభ్రష్టత్వానికి వెళ్ళడం ఇస్లాంను త్యజించడం రిద్దత్ అని దీన్నంటారు ఇవి మహాఘోరమైన పాపాలు అయితే మనిషి ఏ పాపాలు చేయడం వల్ల లేదా ఎలాంటి కార్యం చేయడం వల్ల సత్య తిరస్కారానికి గురి అవుతాడు అవిశ్వాసుడైపోతాడు లేదా అతడు మృతదైపోయాడు ధర్మభ్రష్టుడయ్యాడు అని అనడం జరుగుతుంది ఆ కార్యాల గురించి మనం తెలుసుకుందాము అందులో మొదటిది ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం ఎగుతాలి చేయడం మహాశైలారా ఇది ఘోరమైన పాపం ప్రవక్త కాలంలో వంచకులు కపట విశ్వాసులు ఇలాంటి పాపానికి గురి అయ్యేది ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే ఎవరైతే దీనికి పాల్పడతారో వారు ధర్మభ్రష్టతకు గురి అవుతారు విశ్వాసాన్ని కోల్పోతారు అని అల్లాహుతాల సూరతు తౌబా ఆయత నంబర్ అరవై ఐదు మరియు అరవై ఆరులో తెలియజేశాడు అబిల్లాహియానికు మీరు వారిని అడగండి ఒకవేళ మీరు వారిని అడిగితే ప్రశ్నిస్తే వారేమంటారు మేము అలాగే ఆట పరిహాసం వినోదం దీని గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటిమి అని వారు సమాధానం పలుకుతారు అయితే వారితో చెప్పండి మీ పరిహాసం మీ ఆట వినోదానికి అల్లా అల్లా యొక్క ఆయతులు మరియు అల్లా యొక్క ప్రవక్తనైనా మీకు దొరికింది వీరితోన మీరు పరిహసించేది వీరిన మీరు ఎగితాలి చేసేది లా తాతవిరు ఇక మీరు ఏ సాకులు చెప్పకండి కద్ కఫర్తు బమానికుం ఈమాన్ తర్వాత మీరు కుఫురుకు గురి అయ్యారు విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు విశ్వాస మార్గంలో వచ్చిన తర్వాత సత్య తిరస్కారానికి గురి అయ్యారు అల్లాహో అక్బరం వారితో అడగండి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఆయతలో వంచకుల విషయం వంచకులు ప్రయాణంలో తిరిగి వస్తున్న సందర్భంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారితో ఏ సహచరులైతే కురాన్ కంఠస్థం చేసి కురాన్ పారాయణం చేస్తూ వాటి భావాలను తెలుసుకుంటూ దాని ప్రకారంగా ఆచరిస్తూ దాని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తూ జీవితం గడిపేవారో అలాంటి పుణ్యాత్ముల అలాంటి ధర్మాన్ని మంచి విధంగా అవలంబించిన వారి ఎగితాలు ఏదైతే వారు చేస్తూ వారిని ఏదైతే పరిహసిస్తూ ఆ విషయంలో వారిని అడగండి వారు ఎందుకు ఇలా చేశారు దానికి సమాధానంగా వారన్నారు ప్రయాణం క్షేమంగా జరగడానికి ఏదో కొన్ని నవ్వులాటలు చేసుకుంటాము కదా ఏదైతే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కదా వినోదం గురించి అందులో ఇలాంటి మాటలు అనుకున్నాము అయితే అల్లా తాల వారిని హెచ్చరిస్తున్నాడు మీ ఆట విలాసాలు వినోదాలు వీటికి అల్లా అల్లా ఆయతులు అల్లా యొక్క ప్రవక్తలా అందుగురించి మహాశివులారా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా మనం గురి కాకూడదు అల్లా మనందరికీ ధర్మభ్రష్టత నుండి కాపాడుగాక విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో పడడం నుండి కాపాడుగాక షిర్ఖ్ కుఫ్ర మరియు ధర్మభ్రష్టతకు గురి కార్యాల్లో రెండవది అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం తెలిపినయ్యే విషయాన్నైనా ఇది నాకు ఇష్టం లేదు అని అనడం ఇది కూడా మహా మహాభయంకరమైన విషయం సూర్య మహమ్మద్ ఆయత నంబర్ తొమ్మిది ఇది ఎందుకు ఇలా జరిగినదంటే వారు అల్లాహ అవతరింపజేసిన దానిని అసహించుకున్నారు ఇది నాకు ఇష్టం లేదు అని అనుకచ్చారు అందుకని అల్లాహు తాలా వారి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేశాడు ఏ ఫలితం మిగిలకుండా చేసేసాడు గమనించారా అల్లా అవతరింపజేసిన దానిని అసహ్యంచుకున్నందువల్ల సత్కార్యాలకు ఏ సత్ఫలితమైతే లభించాలో అది లభించకుండా ఉంటుంది ఈ విధంగా మన త్రాసు బరువు కాకుండా తేలికగా అయిపోతుంది నష్టమే కదా మనకు త్రాసు బరువుగా పుణ్యాలతో సత్కార్యాలతో బరువుగా ఉంటేనే కదా మనం స్వర్గంలోకి వెళ్ళేది అందుగురించి అల్లా అవతరింపజేసిన ఏ విషయాన్ని నమాజ్ కాని ఉపవాసాలు కాని గడ్డము కాని పరద కాని ఇంకా అల్లాహుతాలా ఏ ఆదేశాలు మనకి ఇచ్చాడో ఏ ఏ విషయాలు మనకు తెలిపాడో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అసహించుకోవద్దు అందుగురించి మహాశివులారా ఇక్కడ ఒక విషయం చిన్నగా గమనించండి ఏదైనా ఒక కార్యం చేయకపోవడం అది వేరే విషయం దానిని అసహించుకొని దాని పట్ల ఒక దాని ప్రస్తావన వస్తేనే మన మనసులో సంకోచం ఏదైనా రోగం మొదలవడం ఇది మనల్ని అవిశ్వాసానికి తీసుకెళ్తుంది ఉదాహరణకు ఉదాహరణకు నమాజ్ ఇది విధి అని ఐదు వేలలో పాబందీగా చేయాలని మరియు పురుషులు సామూహికంగా జమాతలో మస్జిద్లో పాల్గొనాలని దీనిని నమ్మాలి అల్లా అవతరింపజేసిన ఆదేశం ఇది దీనిని అసహించుకోవద్దు ఇక ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా నమాజ్ తప్పిపోతే దాని పట్ల ఒక రకమైన బాధ కూడా అతనికి ఉండాలి కానీ మంచిగానే జరిగింది నమాజ్ అంటే నాకు అట్లా కూడా ఇష్టమే లేదు ఇలా అనడం మహా పాపానికి అవిశ్వాసానికి కూడా కట్టినట్లవుతుంది ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు ఒక సమాజంలో ఎలాంటి సమాజం అంటే అక్కడ గడ్డం ఉంచడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది అందువల్ల అతను తన గడ్డాన్ని ఉంచలేకపోతున్నాడు కానీ ఈ గడ్డం ఉండాలి అని ఆదేశించడం ఇట్లాంటి ఆదేశాలన్నీ నాకు నచ్చవండి గడ్డం అంటేనే నేను అసహించుకుంటాను అని అనడం గడ్డం ఉంచకపోవడం కంటే మా పాపం ఇదే విధంగా కొన్ని హలాల్ కార్యాలుంటాయి ఉదాహరణకు అల్లాహ తాల జంతువుల మాంసాన్ని మన కొరకు ధర్మ సమ్మతంగా చేశాడు తినడం కంపల్సరీ కాదు కానీ వాటిని ధర్మంగా భావించాలి అరే లేదండి ఇది ధర్మం అవుతుంది ఇదంటే నాకు ఇష్టమే లేదు ఈ విధంగా అసహించుకోవడం అల్లా ఆదేశాన్ని నాకు ఇదే మాత్రం ఇష్టం లేదు అని అనడం ఇది అవిశ్వాసానికి గురి చేస్తుంది ఈ విధంగా మహాశివులారా వేరే కొన్ని ధర్మ సమ్మతమైన విషయాలు కూడా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వేరు విషయం వాటిని మనం తినకపోవడం వాటిని మనం ఉపయోగించకపోవడం అది వేరే విషయం కానీ వాటిని అసహించుకొని వదలడం ఇది మహాపానికే కాదు అవిశ్వాసానికి గురి చేస్తుంది అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి సత్కార్యాలను వృధా చేసి ధర్మభ్రష్టత కుఫ్ర అవిశ్వాసంలో పడవేసే మూడో విషయం అల్లాహకు ఇష్టమైన దానిని మొత్తానికి వదిలేసి దానిని ఆచరించకుండా ఉండి అల్లాహకు ఏ విషయమైతే ఇష్టం లేదో దాని వెంట పడడం ఇది కూడా మన సర్వ సత్కార్యాలను సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది అహమ్మద్ ఆయన నంబర్ ఇరవై ఎనిమిది ఇది ఎందుకు ఇలా జరిగిందంటే అంటే दानें मु आदवते आश्चन चल सदर्भ दैवदूत यह शिषलते विधिस्ो इधरी अल्लाह को इष्ट लेने मरी आय आग आग्रह की गुरी चेसे दाने वो असरी हिद्वान मरी आयन को इष्ट आयन को इष्ट दाने असह्युक ఇష్టం లేని దానిని ఇష్టపడి దానిని అనుసరించారు మరి ఏదైతే అల్లాకు ఇష్టం ఉన్నదో దానిని వదులుకున్నారు దానిని అసహించుకున్నారు ఫ్బ అందుకని అల్లాహుతాల వారి సత్కార్యాల సత్ఫలితాన్ని భసం చేశాడు ఏమాత్రం వారికి సత్ఫలితం లభించకుండా చేశాడు ఈ విధంగా వారు నష్టపోయారు అందుకని మహాశివులారా ధర్మభ్రష్టత అనేది చాలా భయంకరమైన విషయం విశ్వాసంపై ఉన్న తర్వాత అవిశ్వాసంలో అడుగుపెట్టడం విశ్వాస మార్గాన్ని అవలంబించి విశ్వాసానికి సంబంధించిన విషయాలను అసహ్యంచుకొనడం అల్లాకు ఇష్టం లేని దాని వెంటపడడం ఇష్టమైన దానిని వదిలివేయడం ఇలాంటి విషయాలన్నీ కూడా మన సత్ఫలితాలన్నింటినీ భసం చేసి మట్టిలో కలిపి మనకు ఏ లాభం దొరకకుండా చేస్తాయి అందు అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇలాంటి పాపాలకు ఎందరో గురి అవుతున్నారు వారు ఇలాంటి ఆయతలను చదివి భయకంపితులై ధర్మ వైపునకు మరలి ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి అల్లాహుతాల नाको मीको अंदर की सन्मारगम प्रसाद वाटा उड़े भाग्यम प्रसाद मन या तेली मरी दाने बरविपचे पाप कार्यालो मरी मन इन शर्वा भागाको मे कार्यक्रम चूस्तू उ असलामकम वरहतल वबरका